ఇంతకుముందు హనుమాన్జీ గురించి కొంచెం చెప్పాను కదా చాలా బలమైన వాడు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాగని ఆయన వాళ్ళతో పాటు చాలా టాలెంట్ అన్నీ ఉన్నాయి పొర్రాలు చాలా తెలివితేటలు అన్నీ ఉన్నాయి దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను నీకు తెలుసు కదా రాముడు తర్వాత రావణాసురుడు ఇద్దరు యుద్ధం చేసుకున్నారు యుద్ధం అంటే తెలుసా ఇటు నుంచి ఒకళ్ళు బాగా వేస్తారు అటు నుంచి ఒకళ్ళు బాగా వేస్తారు అలా చేస్తుంటారు ఆ యుద్ధం చేసుకుంటుంటే ఒకసారి రావుడ్ వాళ్ళ బ్రదర్కి రాండ్ వాళ్ళ బ్రదర్ పేరు లక్ష్మణుడు లక్ష్మణుడికి కొంచెం దెబ్బ తగిలిందిట కొంచెం దెబ్బ తగిలి అలా పడిపోయాట పడిపోతే డాక్టర్ వచ్చాట డాక్టర్ చూసి వీడు పడిపోయాడు పడిపోయాడు కానీ వీడికి మా మందు నా దగ్గర లేదు చాలా దూరం వెళ్ళి ఎక్కడో మారుమూల ఒక మౌంటైన్ ఉంటుంది ఆ మౌంటైన్ మీద చిన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు కనుక పట్టుకొచ్చేవరన్నా ఫాస్ట్గా వినడం అంత ఫాస్ట్గా తెచ్చి నాకు ఇస్తే అప్పుడు నేను విని లేపుతాను అన్నట్టు అంత దూరం వెళ్ళి వెంటనే పట్టుకురావడం అంటే అంత ఈజీ కాదు కదా ఎవరి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే అందులో ఒక ఆయన చెప్పేట మన దగ్గర హనుమాన్ ఉన్నాడు కదా హనుమాన్కి అంత టాలెంట్ ఉంది వెళ్ళి తేగలడం చెప్పండి ఆయనకి అప్పుడు హనుమానికి చెప్పేస్తా ఇలా వెళ్ళాలి అమ్మో నాకు వచ్చా నేను అంత దూరం వెళ్ళగలను అని హనుమానికి తనకి ఎంత బలం ఉందో తెలియదు ఎవరినో చెప్తేనే తెలుస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పేస్త నువ్వు వెళ్ళగలవు బలం ఉంది నువ్వు చాలా ఎగురుకుంటూ బర్డ్లాగా ఎగురుకోకుంటూ వెళ్ళిపోగలవు చెప్తే ఓహో అలాగా అయితే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పారు అడిగేట వెడితే చెప్పారు వాళ్ళు అలా ఇలా పెడితే అక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది ఆ మౌంటైన్ మీద చిన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది మొత్తం అంతా వాళ్ళు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారట సరే పెడతాను అని అంట బోల్డ్ త్రీ ఫోర్ అవర్స్ ఇలా ఫ్రై చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఆ వాళ్ళు చెప్పిన మౌంటైన్ కనిపించింది ఆహా మౌంటైన్ కనిపించింది ఇంకా అర్జెంటుగా చెట్టు వెతకాలి వెతకడం మారేటట్ట అక్కడ చూస్తుంటే ఏ చెట్టు చూసినా ఇదే కరెక్టా ఇదే కరెక్టా అని డౌట్ వస్తుంది కరెక్ట్ చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టలేకపోయట టైం ఏమో అయిపోతుంది తొందరగా అడిపోవాలి బాబు ఇప్పుడు చెట్టు మనకు సరిగా కనబడటం లేదు ఏం చెట్ో లేదు అన్ని చెట్టు ఒకలాగే ఉంది మందు చెట్టు ఏదో పొరపాటున తప్పమందు చెట్టు తీసుకెళ్తేనేమో మళ్ళీ కాస్తాం కనుక కరెక్ట్ ముందే తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించి ఏం చేసేట ఆ మౌంటైన్ మొత్తాన్ని కింద చేయబెట్టి భయలు పైకి ఎత్తట్ట హనుమానికి అంత బలం ఉంది మౌ మనకి ఒక కుర్చీ ఎత్తమంటేనే చే ఎత్తమంటేనే మనకు కష్టం అలాంటిది ఒక పెద్ద మౌంటైన్ అలా ఎత్తే అట్ట మౌంటైన్ ఉంటుందంటే మన అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడం మొత్తం ఆ ఏరియా కంటే కూడా పెద్దగా ఉంటాయి బోల్డ్ వెయిట్ ఉంటాయి అలా ఎత్తే ఎత్తి అక్కడి నుంచి వెళ్ళాలి కదా ఎగురుతూ వెళ్ళేట ఒక మౌంటైన్ కష్టం దాన్ని మోసుకుంటూ ఎగురుతూ ఫాస్ట్గా టైం అయిపోకుండా వెళ్ళాడు అంటే హనుమానికి ఎంత ఎనర్జీ ఉందో చూడు మనం కూడా మ్యాక్సిమం ఎనర్జీ తెచ్చుకోవాలంటే అలా ఉండాలి ఏం చేస్తూ ఉంటామో తర్వాత చూద్దాం ముందు అంత ఎనర్జీ ఎలా చెప్పుకోవాలి అని ఆలోచించాలి అని వెళ్ళాట అక్కడ అందరు చూస్తున్నట్టు ఇదేంటి హనుమాన్ని తెచ్చిదమ్మంటే ఇంకేదో పట్టుకొచ్చేస్తున్నాడు అని అందరూ చూస్తున్నట్ట అప్పుడు హనుమాను తెచ్చి అది చూపించి ఒక డాక్టరు డాక్టరు నాకు చెట్టు ఏదో తెలియలేదు నువ్వే అందులోంచి ఏరుకుని నీకు ఏ చెట్టు కావాలో అది చూసుకుని మందు తయారు చేయనట అప్పుడు డాక్టర్ పైకి వెళ్ళి ఎక్కి ఆయనకు కావాల్సిన చెట్టు తెచ్చుకొని ఆ చెట్టు నుంచి కోసి అందులోంచి మందు తయారు చేసి కొన్ని మందులు మన వాళ్ళు ట్రీస్ ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని తీసి వాటిలోంచి జ్యూస్ లాగా తీస్తారు దాన్ని మందుగా వాడతారు ఏ చెట్టు నుంచి ఏ జ్యూస్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అవన్నీ బుక్స్ ఉంటాయి పెద్ద ఏక మనం చదువుకోవచ్చు కావాలంటే అలా చేసి అప్పుడు లక్ష్మణుడికి లక్ష్మణు అంటే ఎవరికి చెప్పానో రాముడు వాళ్ళ లక్ష్మణుడికి ఎనర్జీ పట్టుకొచ్చి మళ్ళీ లేచి కూర్చున్నట్ట ఇప్పుడు నేను రెడీ మళ్ళీ యుద్ధానికి రెడీ అంటూ లేచేట చివరికి ఆయన లేచాక రాముడు కలిసి యుద్ధం చేసేట వాళ్ళే విన్ అయ్యారు చాలా హ్యాపీగా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు హనుమాను అలా ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకుంటూ ఉంటాడు అందుకోసమే మన నైట్ టైం పడుక్కునేప్పుడు హనుమాన్కి దండం పెట్టుకుని హనుమాన్ నే పడుక్కుంటున్నాను నాకు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నాకు ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు సాల్వ్ పెడుతూ ఉండు నేను అన్నీ వదిలేసి నువ్వే చూస్తావు చెప్పి అనుకుంటూ హాయిగా బాబు ఓకేనా అని చెప్పి రోజు మనం పడుకునేప్పుడు దండం పెట్టుకుని పడుక్కుంటే ఆయన మనకి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట